బహి స్వప్నా పశ్యతి ఇప్పుడు మంచన్నీ కొడుకుని తన దేహము నుండే పురీతత్తు నాడి ఎందే తనో ప్రయాణం చేసేస్తున్నట్టు రాజ్యమంతా సంచారం చేసేస్తున్నట్టు చూస్తున్నాడు తప్ప యథార్థంగా బయట ఏమీ చూసేదేమీ లేదు కాబట్టి ఏం చూసినా తన దేహము ఆ నాడి ఎందే ఈ స్వప్న ప్రపంచానంతని తాను చూస్తూ ఉంటాడు అనే విషయాన్ని తరువాతి మంత్రము చెప్పబోతోంది కాబట్టి బహిహి స్వప్నాన్న పశ్యతి స్వప్నములను దేహమునందే చూస్తాడు తప్ప బయట ఏమీ చూడడు ఈ విషయాన్ని తర్వాతి మంత్రము చెప్తోంది స్వప్న మిథ్య అంతరుపలభ్యమానత్వాత్ దర్పణాద్యంతరుపలభ్యమాన నగరాదివత్ అని అది అక్కడ ఆ ప్రయోగం ఏమిటంటే స్వప్నము మిథ్యా మీరు స్వప్నంలో ఏది చూస్తారో ఎంత చూస్తారో అంతా మీ లోపలే చూస్తారు కనుక మీ లోపలే చూసేది మిత్య అవుతుంది ఎలా అయితే అద్దం లోపలే చూసి ఇదంతా మిత్య అవుతుందో అలాగే దేహం మనస్సు అనే అద్దం లోపల ఎంత చూస్తే అంతా కూడా మిత్యవుతుంది స్వప్నము మిథ్య అని ఒక అభిప్రా ఒక ప్రయోగము అనుమాన ప్రయోగాన్ని బేసిస్గా చేసుకుని ఈ మంత్రము తరువాతి మంత్రము వస్తోంది ఇదిగో నేను బ్రాకెట్లో రాశాను అనగా స్వప్నము అద్దము నందలి ప్రతిబింబమువలే మిథ్య పర్యంకమవి పరు పరున్న రాజు తానే మార్గంలో పయనుంచుతున్నట్లు చూచుతున్నాడే కానీ స్వప్నములను బయట చూచుటలేదు అనగా స్వప్నము అద్దము ప్రతిబింబమువలే మిథ్య ఓకేనండి ఈ విషయాన్నే తర్వాత మంత్రం చెప్తోంది అక్కడికి ఆ మంత్రం పూర్తయింది మంచిగా పూర్తి చేశాం నేను కొంచెం దాన్ని గడబిడ చేసి పెట్టాను చెప్పని క్లాసులో కొంచెం గడబిడ చేశాను ఇప్పుడు దాన్ని సెటిల్ చేసేసాను ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఈ పుస్తకంలో కూడా ఏదైనా మార్పు అవసరం అవుతుందా నేను జాగ్రత్తగా పరిశీలించాను ఇంకోసారి పరిశీలించి ఇంకో సెంటెన్స్ యాడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను ఇప్పుడు రెస్పాండ్ చూస్తాను నా దగ్గర కూడా ఉంది మా ద్వారా చూస్తాను మాధవానంద హ్యాస్ దన్ ఎ గ్రేట్ జాబ్ ఈ మహాత్ములు ఎక్కడో ఉంటారు అలాగే ఓ మూల కూర్చుండిపోయి ప్రపంచంతో సంబంధం లేకుండగా అలాగ తపస్సు విని చేసేస్తే ఆ పుస్తకం వస్తుంది ఆ పుస్తకం ఎంతమంది చదువుతారు మాధవానంద పుస్తకం ఎంతమంది చదువుతారు రామకృష్ణ మిషన్లో వాళ్ళే చదవకపోవచ్చు ఎవడో చదువుతారు అది కావాల్సిన ఎవడో మూల ఉంటాడు పుప్పాల గారు లాంటి ఎవడో ఒకరు ఉంటాడు పుస్తకాన్ని సంపాదించి చూసుకుంటాడు చేసుకోవాలి ఇప్పుడు కవి ఓ కవిత్లో కవిత రాస్తాడు ఎంతమంది చదువుతారు కవితని ఎవరో చదువుతాడు కవిత్వం అనేది ఎక్కడైనా ఉండొచ్చు అది కేవలము ప్రాచీన గ్రంథాల్లోనే ఉండాలనే రూలేం లేదు నేను కవిత్వం అంటే నాకు కొంత ప్రీతి ఉన్న మాట వస్తాం అప్పుడప్పుడు ఏవో పాటలు వింటూ ఈ అలవోకగా జనులు పాడే పాటల్లో కూడా మంచి కవిత ఉంటుంది ఎక్కడైనా ఉండొచ్చు మంచిది అథయ సుప్తో అదేనా మంత్రం చెప్పాల్సింది ఓ ఆహా ఇంకా ఆ మంత్రంలో భాగం ఉంది ఆ మంత్రంలోనే అది ఆ మంత్రభాగా సార్ అందాము స యథా మహారాజ జానపదాన్ని గృహీవా ప్రాణాన్ గృహీవా స్వే శరీరే యథాకామం పరివర్తతే ఈ మహారాజు గారు ఏం చేస్తాడంటే తన తన అధికారులందరినీ వెంటబెట్టుకుని తన యొక్క సామ్రాజ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు యథేక్షగా సంచారం చేస్తాడు అలాగే మీరు కూడా ఈ స్వప్నం చూసేవాడు కూడా మహారాజు వంటి వాడు మహారాజు ఎలా అయితే యథేచ్ఛగా తన సామ్రాజ్యంలో సంచారం చేస్తాడో అలాగే ఈ స్వప్నద్రష్ట ఈ దేహం లోపల ఈ దేహం ఇది వాడి సామ్రాజ్యం దేహం సామ్రాజ్యం ఆ సామ్రాజ్యంలో యథేచ్ఛగా సంచారం చేస్తాడు వాడిని ఆపీదు ఎవ్వడూ లేరు అయితే ఈ ఇంద్రియములన్నింటినీ తనలోకి ఉపసంహారం చేసేసుకుని ఆ శరీరంలో మటుకు పరివర్తతే ేచ్ఛగా సంచారం చేస్తాడు ఒకడు అన్నాడు ఎవరి జాగ్రత్త అవస్థలో మా బతికెళ్ళిపోయిందండి మాకు ఏ పని చేద్దామన్నా స్వేచ్ఛ లేదు అని వాపోయాడు వాపోతే నువ్వు ఎందుకో ఎలా వాపోతావు నీకు పూర్తి స్వేచ్ఛ స్వప్నంలో నువ్వు ఎలా కావాలంటే అలా సృష్టించుకునే స్వేచ్ఛ నీకు నిన్ను లోకంలో ఉండే అధికారులు ఎవరు అడ్డుకోలేరు రాజు కూడా అడ్డుకోలేడు దేవతలు కూడా అడ్డుకోలేరు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కూడా నిన్ను అడ్డుకోలేడు స్వప్నంలో నీవు యథేచ్ఛగా సృష్టించేటువంటి పూర్తి ఆ సృష్టిత్వ శక్తి నీ ఎందుకు కాలేదు ఇప్పుడు ఈ ఈ ద్వైతులు పూర్వపక్షం ఏమిటంటే అయితే ఏమిటంటావా అహం బ్రహ్మాస్మి అంటే నువ్వే నా నానే నానే బ్రహ్మ అవును మరి అలాగే చెప్తుంది స్థుతి అలాగే చెప్తా అంటే బ్రహ్మ బ్రహ్మంటే ఎవరు జగత్తును సృష్టించి పాలించి రక్షించి బ్రహ్మ అది కదా బ్రహ్మ అవును బ్రహ్మ అయితే నువ్వేనా ఈ జగత్తును సృష్టించి పాలించి రక్షిస్తున్నా ఎక్కడైనా అనుభవం ఉందా అని అడిగితే ఉంది ఎక్కడుంది స్వప్నంలో ఉంది స్వప్నంలో జగత్తును సృష్టించి పాలించి రక్షిస్తున్నవాడు నువ్వు కదా ఒప్పుకు తీరాలి స్వప్నంలో ఉంది అంటే స్వప్నంలో ఉంటే చాలా అలా నువ్వండి రావనున్నావు బ్రహ్మకి చెప్పిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు పట్టాలా లేదా అని కదా నీ పాయింట్ పట్టించాను కదా బ్రహ్మ యథేచ్ఛగా జగత్తులు సృష్టించి పాలించి సంహరిస్తున్నాడు అది బ్రహ్మలక్షణముధ్యస్య అది బ్రహ్మలక్షణము అది అహం బ్రహ్మాస్తి అంటే అహంలో ఎక్కడ ఉంది స్వప్నంలో ఉంది అంటే వాడు అంటాడు మళ్ళీ ద్వైత అంటాడు స్వప్నంలో ఉంటే సరిపడదు జాగ్రత్తలో ఉండాలంటాడు అసలు ముందు స్వప్నంలో ఉందని ఒప్పుకో ముందు ఒప్పుకోవా ఎంతసేపు నేను అయోగ్యున్నే అభాగ్యున్నే అల్పుణ్ణే గెలగలాడతావు తప్ప అట్లీస్ట్ స్వప్నంలో నువ్వు అల్పుడువు కాదు అయోగ్యుడువు కావు అభాగ్యులవు కాదు నువ్వు స్వప్నంలో సర్వస్వతంత్రుడవు స్వప్నాన్ని సృష్టించేవాడువు నువ్వే పూర్తిగా కంట్రోల్ చేసేవాడువు నువ్వే ఒప్పుకోదు ఒప్పుకున్నా ఉండే స్వప్నంలో ఉంది జాగ్రత్తలో లేదు లేదా ఏమో ఉందేమో ఎప్పుడైనా ఆలోచించావా పెళ్ళి ఇష్టపడే చూసుకున్నావా ఇష్టపడే చూసుకుంటే మనం నువ్వే సృష్టించావా లేదా నువ్వే సృష్టించావు నేను భర్తను నువ్వే సృష్టించుకున్నావు నేను తండ్రిని నువ్వే సృష్టించావు నేను ఇండియర్ని నువ్వే సృష్టించావు వెళ్ళి ఆధార్ కార్డుకి వెళ్ళి క్యూలో నిలబడింది నువ్వైనా లేకపోతే ఎవడైనా దేవుడు వచ్చి నేను నిలబెట్టాడా కాబట్టి నువ్వే సృష్టించుకున్నావు కాబట్టి వ్యాధన వ్యవస్థలో కూడా నువ్వే సృష్టించుకున్నావు మరి ఈ దుఃఖం అందుకంతా ఎందుకు వచ్చింది అది నువ్వు నన్ను అడుగుతో పెట్ట నేను నిన్ను అడుగుతున్నా నువ్వు ఈ దుఃఖాన్ని అంతా సృష్టించుకుంటున్నావు ఇంటిపైన దుఃఖాన్ని సృష్టించుకోవడం మానేసాయి సుఖాన్ని సృష్టించుకోవడమే మొదలుపెట్టు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను అని ఒట్టు పెట్టుకో నవ్వుతూ ఉండు పిడుగు పడ్డా కూడా నవ్వుతోనే ఉంటాను అని ఒప్పు పెట్టుకో నవ్వుతో ఉండు చూడు ఏమవుతుందో చూడు ఏమవడం ఏంటంటే మీరు జగత్తుని ఆనందమయం చేసేసుకోవచ్చు ఆ బ్రహ్మాస్మ్య యథార్థం ఉన్నది యూ కెన్ ప్రూవ్ ఇట్ యువర్ సైడ్ మనం ఏం చేస్తాం మనకున్న శక్తి అంతా డిస్ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం మీరు ఇకను ప్రూమెట్ వ్యవస్థ మీరు చెప్పండి బ్రహ్మ లక్షణం ఏదైనా చెప్పండి మీరు నాకొకటి నేను వెంటనే దాన్ని మీకే అన్వయించి చూపిస్తా చెప్పండి ఏదైనా ఒక లక్షణం చెప్పండి దాన్ని మీకు అన్వయించి చూపిస్తాను కాబట్టి సో స్వేచ్ఛ మనకి పూర్తిగా కాదు మనం ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే దానికి ఎవడేం చేస్తాడు స్వేచ్ఛ అయితే ఇది ఒక ధోరణి ఈ అవస్థాత్రయ వివేకంలో వేదాంత విచారము ఇదే పుంతలు తొక్కుతుంది ఈ రకమైన దారిలో పోతూ ఉంటుంది కదా మీరు కొంచెం ఓపిగా దాన్ని నడిపించాలి సో ఆ మంత్రాన్ని చూస్తూ ఉన్నాము ఆయన యథాకామం పరివర్తట యథేచ్ఛగా తిరిగేస్తాడు నిజానికి జాగ్రత్త వ్యవస్థలో యథేచ్ఛగా తిరగలేకపోతాడు ఏవో అడ్డులు వచ్చాయని కానీ స్వప్నావస్థలో మటుకు యథాకామం పరివర్తటే వాడు స్వయం ప్రభుడు స్వతంత్రుడు సో ఇప్పుడు ఈ స్వతంత్రత అన్నది బేసిస్గా ద్వైతం అంతా ఈ స్వతంత్రత అనే బదాని మీద నిలబడింది స్వతంత్రశ్చాస్వతంత్రశ్చ ద్వౌ తత్వౌ ఇష్యేతే అని మధ్వాచార్యుల యొక్క శ్లోకం స్వతంత్రుడు అస్వతంత్రుడు అని రెండు తత్వములు గలవు భగవాన్ హరి జీవ అస్వతంత్ర అని మొట్టమొదటి శ్లోకం జీవుడు అస్వతంత్రుడు భగవాన్ హరి స్వతంత్రుడు అని అదొక సిద్ధాంతం నేనేమంటానంటే యు నెవర్ నో యు నెవర్ నో నువ్వు నువ్వు ఊహించినంత అస్వతంత్రుడు కానే కావు స్వప్నంలో నీకు బోల్డ్ స్వాతంత్ర్యం ఉంది జాగ్రత్త అవస్థలో భగవాన్ హరికి అంత స్వాతంత్ర్యం ఉందో నువ్వు అనుకుంటున్నావో స్వాతంత్ర్యం నీకు స్వప్నంలో ఉంది నీకు స్వప్నంలో ఉంది భగవాన్ హరికి కూడా స్వాతంత్ర్యం ఉందని నువ్వు ఊరికేవి అలా కల్పించుకుంటున్నావు తప్ప ఆయనకు కూడా స్వాతంత్ర్యం లేదన్నట్టుగానే అనిపిస్తాం ఎందుకంటే రావణాసురుడు మమ్మల్ని నానహింస పెడుతున్నాడయా సావతన్నుతున్నాడు మమ్మల్ని నువ్వు సంగతి చూడు అని వీళ్ళు వెళ్ళి మొరపెట్టుకుంటే మీరందరూ ఆయా స్థానాలలో జన్మించండి కృష్కంహానగరంలో జన్మించండి జన్మించి బాగా బలంగా కుస్టీలోవి పొడితో బలంగా తయారు కండి నేను కూడా జైన్ నుంచి వస్తాను అప్పుడు రావణాసురుడు సంగతి చేరుద్దాము అని చెప్తాడు ఆయన స్వతంత్రుడా అస్వతంత్రుడా నీకు ఎలా కనుక్కుంటాడు నాకైతే అస్వతంత్రుడిలా కనుకుంటాడు వీళ్ళందరూ కుస్తీలు బట్టి రెడీగా ఉంటే ఆయన వచ్చి ఆ రావణాసురుడు తలకాయని అడుగుతాడు దానికి కూడా మళ్ళీ విభీషణలు అవసరమయ్యాడు కాబట్టి ఎవడు స్వతంత్రుడు అస్వతంత్రుడు ఇలా పేర్లు పెట్టుకుని తత్వాన్ని రెండు ముక్కలు చేసి కూర్చోవడం అది తత్వం తెలుసున్నమాట కాదు నాకెప్పటికీ ఆశ్చర్యం నా ఆశ్చర్యాన్ని నేను అలా బయటకు వ్యక్తం చేస్తూ ఉంటా అద్వైత వేదాంత శాస్త్రము యొక్క విచారం ఇలాగే ఉంది ఈ విచారం ఇలాగే ఉంది ఈ విచారంలో మీకు కార్తీక పురాణం మఘపురాణం టైపు విచ ప్రసక్తి ఏమి ఉండదు ఇక్కడ నీకు ఇవి ఇది చేస్తుంటే ఈ కోరికి తీరుతుంది అది చేస్తే ఆ పుణ్యం వస్తుంది ఎలా ఉండదు ఇది ఇదో రకం సహా మహారాజ అంటే వెరీ సింపుల్ ఆ మహారాజు ఆ మహారాజు అంటే దృష్టాంతం అండి దృష్టాంతం సో ఆ మహారాజు అంటే తన సామ్రాజ్యంలో నిలిచి ఉన్న మహారాజు ఓకే జానపదాన జనపదే భవాన్ రాజోపకరణ భూతాన్ భృత్యాన్ అన్యాశ గృహీవా ఉపాదాయ మంత్రంలో ఉంది జానపదులను స్వేకరించి జానపదులను తీసుకుని తీసుకుని అంటే అర్థం జానపదులు అంటే ఎవరు జనపదం అంటే దేశం తను పాలించే దేశంలో ఉండేవాళ్ళు అంటే ఎవళ్ళు అండి వాళ్ళు అంటే రాజుగారికి సేవ చేస్తూ ఉండేవాళ్ళు రాజుగారికి వేరు వేరు పనులు చేసి పెట్టేవాళ్ళు దృత్యులు సేవకులు లేక ఇతరులు మంత్రులు మొదలైన ఇతరులు వాళ్ళని తీసుకుని ఆయన వెళ్తున్నాడు ఎక్కడ స్వే ఆత్మీయేవా జయాదిన జనపదే స్వే జనపదే అంటే తన దేశము అంటూ తన దేశం అంటూ ఈయన పుట్టేప్పుడు వెంట తెచ్చుకొచ్చాడా తన దేశము అంటే అంటే అలా కాదండి మహారాజ పదవిని అలంకరించిన తర్వాత ఆ తండ్రి గారిని సంపాదించింది ఈయనకి అనుభూతి వచ్చింది ఈయనకి ఇన్హెరిటెడ్ ఇట్ ఇన్హెరిటెన్స్గా వచ్చింది తండ్రి ఎంత రాజ్యం పాలించాడో అదే రాజ్యానికి ఈయన రాజయ్యాడు లేకపోతే ఒకప్పుడు తండ్రి చిన్న రాజ్యం పాలించిన ఈయన జైత్రయాత్ర చేసి జయించి కొత్తగా రాజ్యాన్ని పెట్టుకుని ఉండొచ్చు అదిగో ఆడ రాజ్యమునందే ఈయన ఉన్నాడు యథాకామం ఎలా ఉన్నాడో తెలుసిన యథాకామంగా ఉన్నాడు యథాకామం అంటే ఏమిటండి యోయ కామ అథాకామం ఆయనకి ఏ కోరిక కలిగితే ఆ కోరికకి తగ్గట్లుగా తిరిగేస్తున్నాడు ఆ సామ్రాజ్యంలో ఇచ్చాతో యథా పరివర్తేత ఇ ఏ విధంగా కలిగితే ఆ ఇచ్చకి తగ్గట్లుగా ఇచ్చను అతిక్రమించకుండా తన యొక్క సామ్రాజ్యంలో ఆయన చక్కగా తిరుగుతున్నాడు ఏవమేవాష విజ్ఞానమయ ఏతదితి క్రియా విశేషణం రాణాను గృహీవా జాగరిత స్థానేభ్య ఉపసంహృత అది దృష్టాంతం మహారాజు ఎలాగైతే తన సామ్రాజ్యంలో యథేచ్ఛగా తిరుగుతున్నాడో అలాగే ఈ విజ్ఞానమయ పురుషుడు తన సామ్రాజ్యంలో యథేచ్ఛగా తిరుగుతున్నాడు ఎప్పుడు స్వప్నంలో తన సామ్రాజ్యం ఏమిటి స్వప్నంలో దేహమే తన సామ్రాజ్యం మరి మహారాజు తనతో పాటుగా సేవకులను వాళ్ళను తీసుకు వెళ్ళి తిరుగుతున్నాడు కదా అంటే ఈయన కూడా అలాగే చేస్తున్నాడు విజ్ఞానమయ పురుషుడు ఏం చేస్తున్నాడంటే తనకు సేవ చేసేటువంటి కన్ను చెవి ముక్కు మొదలైన వాటి తనలోకి లాగేసుకుని వాటిని తీసుకుని తిరిగేస్తున్నాడు స్వప్నంలో అలసమేనండి అది దృష్టాంతం ఈ విధంగా తిరిగేస్తున్నాడు ఏతత్ అంటే క్రియా విశేషణం ఏతత్ అంటే క్రియకు విశేషణం అది నపుంసకలింగం కదా నపూంసకలింగంలో ఉందంటే అది సహాకి రాజాకి అన్వయించదు క్రియకు అన్వయిస్తుంది ఎందుకంటే క్రియా విశేషణములన్నీ నపూంసకలింగాలని ఒక వ్యవస్థ ఏతదంటే ఇదే అని అర్థం రాదు ఇంకా ఈ విధంగా తిరిగేస్తున్నాడు ఈ ఇంద్రియములన్నింటినీ వెంటబెట్టుకు మళ్ళీ తిరిగేస్తున్నాడు లాగేసుకుని తనలోకి తిరిగేస్తున్నాడు అది దృష్టాంతం ఓకే స్వే శరీరే అక్కడ స్వే జనపదే తన జనపదంలో తిరిగాడు ఇక్కడ తన శరీరంలో తిరిగేస్తున్నాడు స్వ ఏవ దేహే తన దేహంలోనే తిరిగేస్తున్నాడు నా బహి బయట ఏమీ లేదు బయట బయట ఏమీ ఉండదు అంతా బయట ఉన్నట్టు కనపడమే తప్ప బయట ఏమీ లేదు యథాకామం పరివర్తతే యథేచ్ఛగా తిరిగేస్తున్నాడు లేవంటే మీరు ఇది స్వప్నాన్ని గురించి వర్ణ వర్ణించాం సరిగ్గా జాగ్రత్తకి ఫిట్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఒంటరిగా కూర్చొని లోపల లోపల సుళ్ళు తిరిగిపోతూ ఉంటారు వీడి మాట్లాడినారు వాడు పెట్టిన ఈ పంచబావు లేదు ఆ చొక్కా బావులేదు ఈ చీర లేదు అంటాం అలా లోపల లోపల సుళ్ళు తిరిగిపోతూ ఉంటారు జాగ్రత్త వ్యవస్థలో లే దీనికోసం స్వప్న కూడా అక్కల్లా మిమ్మల్ని మిమ్మల్ని ఎవడైనా అలా దుఃఖాన్ని మీరు సృష్టించుకుంటున్నారు కదా ఎవళ్ళైనా సృష్టించుకోమని చెప్పారా మీకు నా దగ్గరికి నా దగ్గర ఒక అమ్మగారు వచ్చారు సేల్ హౌస్ పర్గంలో ఉంటుంది వచ్చి ఎంత కాంప్లెక్స్ సమస్యలతో వచ్చేశారంటే చాలా కాంప్లెక్స్ కూతురు అల్లుడు సరిగ్గా ఉండట్లేదు పిల్లలు ఏది అది చాలా కాంప్లెక్స్గా వచ్చేసారు నా దగ్గర ఇప్పుడు నేను సొల్యూషన్ చెప్పాలి నేనేం సొల్యూషన్ చెప్తాను అంటే ఆవిడ ఏమైనా వచ్చారంటే నేను ఏదో హోమో ఏదో చేయమని అక్కడికి చేస్తే వెళ్ళి నేను చెప్పాను మీరు అంత జటిలమైన ఆలోచన పద్ధతి మీకు మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు మీకు నిద్ర కూడా పట్టకుండా ఉండాలి ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నిద్ర కూడా పట్టదు మీకు అంటే పట్టట్లేదు అంటే రాకేళ్ళలో ఇలాగే ఆలోచించుకు అలాగే ఆలోచించుకుంటున్నాను నిద్రపట్టట్లేదు ఆరోగ్యం జరుగుతుంది అమ్మ మీకు నేను మనవి చేస్తున్నాను మీరు మీ కూతురు అల్లుడు జీవితంలో మీరు హస్తక్షేపం చేయటం మానేసేయండి దాటి నుంచి వాళ్ళ జీవితాలను వాళ్ళని సెటిల్ చేసుకొనివ్వండి మీరు ఇంత కాంప్లెక్స్గా ఉంటే మీ కారణంగా వాళ్ళ జీవితాలు మరి కాంప్లెక్స్ అవుతాయి మరో సందర్భంలో వాళ్ళైతే వాళ్ళు ఏదో వాళ్ళు వర్కౌట్ చేసుకుంటారు మీరు ప్రవేశించకుండా ఉంటేనే మంచిది మీరు నా మాట విని ఇంకా వెనక్కి వెళ్ళకండి ఆశ్రమంలోనే ఉండుకోండి క్లాసులో వింటూ ఉండండి దక్షిణామూర్తి దేవాలయంలో కూర్చొని జపం చేసుకుంటూ కూర్చోండి అని సలహా చెప్పండి ఆ సలహా విని చాలా నిరుత్సాహపడిపోయారు అప్పుడు ఈ స్వామి వల్ల లాభం లేదని ఇంకో స్వామి దగ్గరికి పోయారు ఆ ఇంకో స్వామి ఏదైతే ఈ పూజ చేసుకోమని చెప్పారు ఆ పురోహితులు వెంటబడి వాళ్ళ చెప్తున్న ఆ పూజో హోమో ఏదో చేయించి ఆ తర్వాత ఏదో చేసుకుంటారు ఇదంతా ఎందుకు చెప్పానంటే జాగ్రత్త వ్యవస్థలో మీరు మీ అంతటా మీరు మీ మనస్సు యొక్క వాసనల చేత అజ్ఞానం చేత కల్పించుకుంటున్న సంసారానికి అడ్డుకట్ట వేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అలా కాకుండా ఆ సంసారాన్ని మరింత జటిలం చేసి పెట్టుకుంటే మీరు ఏమీ ఉపకారం జరగదు దానివల్ల ఒకప్పుడు తాత్కాలికంగా ఏదో ఉపకారం జరిగినట్టు కూడా అనిపిస్తుంది అది కూడా కల్పనే అదిగో ఇలా ఇది చేస్తే నాకు అది వచ్చేసింది ఇది కలిసొచ్చిందని అనిపిస్తుంది అది కూడా మీ కల్పన తప్ప ఈ సంసారంలో కలిసి లేదు పోయేది లేదు యు ఆర్ నాట్ వాట్ యూ థింక్ యూఆర్ యు ఆర్ నాట్ వాట్ యూ థింక్ యూఆర్ నాట్ కాబట్టి ఇదంతా కూడా ఒక మహాస్వప్నం అలా సాగిపోతాం దాని యొక్క యథార్థతను పట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని మరింత జటిలం చేసుకునే ప్రయత్నం చేయకూడదు కామకర్మభ్యాం ఉద్భాసి పూర్వానుభూత వస్తు సదృశీ అనుభవతి అర్థ ఈ స్వప్నంలో ఇవన్నీ వీడు తిరిగేస్తున్నాడు అంటే అర్థం ఏంటండి తేలిన సమాచారం ఏమిటంటే చూడండి వాసనలనే అనుభవిస్తున్నాడు స్వప్నంలో ఆ వాసనలనే అనుభవిస్తున్నాడు ఈ వాసనలు హృదయంలో దాగి ఉంటాయి అవి పైకి ఎలా పైకి వస్తాయి కామకర్మభ్యాం ఉద్భాసిత కోరికలు ఆ కోరికలను తీర్చుకోవడం కోసం చేసేటువంటి పనులు వీటికి ఈ కదలిక కామము అనే ఒక కదలిక ఆ కదలిక వంట ఇంకొక కర్మ ఒకటి వస్తుంది అది ఇంకో కదలిక సో కామన పుడుతుంది కామన పుట్టిన వెంటనే చలనము యాక్షన్ పుడుతుంది సో ది మైండ్ డిజైర్స్ అండ్ ది మైండ్ అండ్ ది బాడీ స్టార్ట్ యాక్టింగ్ అండ్ వెన్ ది స్టార్ట్ యాక్టింగ్ దే మేక్ అదర్ మైండ్ అండ్ అదర్ బాడీస్ టు యాక్ట్ వీడు కర్మ చేయడం మొదలు పెడతాడు వీటితో పాటు ఇంకో కూడా వీడు కర్మ చేపిస్తాడు భార్యను చేపిస్తాడు కొడుకుని చేపిస్తాడు ఏదేదో చేపిస్తాడు సో వన్ మైండ్ యాక్ట్స్ మేకింగ్ అదర్ మైండ్స్ టు యాక్ట్ ఇది మహాప్రవాహం ఇలా పోతూ ఉంటుంది కాబట్టి ఇది వాసనలు ఆ విధంగా పైకి లేస్తాయి ఈ వాసనలు ఎలా ఉంటాయో తెలుసునండి కొత్తది ఏదీ ఉండదు పూర్వానుభూత వస్తువు సదృశి ఇదివరకు వీడు అనుభవించినటువంటి వస్తువులు ఏవైతే శబ్దము స్పర్శ ఇలాంటివి వాటిని పోలే ఉంటాయి ఈ వాసనలు వాటి నుంచే వస్తాయి అవే పైకి వస్తూ ఉంటాయి అక్కడ వీడు యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడు ఈ స్వప్న విచారం స్వప్న వివేకం మహాత్ములు ఏమంటారంటే స్వప్న వివేకం బాగా చేయండి స్వప్నాన్ని గురించి ఎంత లోతుగా అధ్యయనం చేస్తే అంత మంచి తస్మాత్ స్వప్నే వృషా అధ్యారోపిత ఏవా ఆత్మభూతత్వ లోకా అవిద్యమానా సంతహ అక్కడ కాపండి ఆ మిగిలింది చాలా బరువైన పిసరంత వాక్యం దాన్ని వెళ్ళవచ్చున్నాం ఇంకా అక్కడ వరకు స్వప్నం బాగా తెలుసుకుంటే ఎలా ఇప్పుడు జాగ్రత్తగా రావచ్చు తా అంటే అందువలన అందువలన అంటే ఏమిటండి అందువలన అనగా ఎందువలన అంటే యోగ్యమైన దేశము కాలము లేవు గనుక ఇప్పుడో పర్వతం చూశారు ఆ పర్వతం సత్యం కాదు ఎందువల్ల అయా మీరు పర్వతాన్ని ఈ పురీతత్తు నాడిలో చూశారు పురీతత్తు నాడిలో పర్వతం పట్టి అంత దేశం ఉందా లేదు యోగ్యమైన దేశం లేదు ఒకవేళ పర్వతం నిజంగా పురీతత్తు నాడులో ఘుసాయిస్తే ఆ మూలక మంచం నేను మీకు గొలవ చేశాను కదా కాబట్టి యోగ్యమైన దేశము లేదు యోగ్యమైన కాలం కూడా లేదంటున్నారు దీనికి గౌడ పదాచారాలు చెప్తారు వీడు స్వప్నంలో కాశీ వెళ్ళొస్తాడు రైల్లో కుంభమేళాకి వెళ్ళి వచ్చేస్తాడు రైల్లో రైల్లో కుంభమేళాకి వెళ్ళి రావాలంటే వారం రోజులు పడుతుంది స్వప్నంలో పది నిమిషాల్లో వెళ్ళొస్తాడు పది నిమిషాల్లో కుంభమేళాకి వెళ్ళొచ్చేంత యోగ్యమైన కాలము కూడా లేదు కాబట్టి యోగ్యమైన దేశము కాలము లేదు కాబట్టి స్వప్నమునందు వీడు ఏమి చూస్తేవి మృషా అధ్యారోపితా అవి అసత్యములు కానీ తన ఎందు ఉన్నట్టుగా భాషించే కదా అంటే కేవలము అజ్ఞానము చేత అధ్యారూపము చేయబడ్డవే తప్ప అంటే తన నెత్తిని వేసుకున్నలే అధ్యారోపణం చేయడానికి తెలుగు అనువాదం పుస్తకంలో అలా చేయాలి పాఠంలో చెప్పిన అనువాదం పుస్తకంలో అన్ని చోట్ల కుదరదు అధ్యారూప అని తెలుగులో చెప్పాలంటే తన నెత్తిని వేసుకున్నా పల్లెటూళ్ళలో ఒక మొరటు సామెత గలదు తెలుగులో మరి సామెతలు ఉంటాయి అది ఒకప్పుడు కొంచెం మొరటుగా ఉంటుంది దారిని పోయే శ్రాద్ధమా నా నెత్తి మీద పడొచ్చి అన్నట్టు వేసుకున్నాడు దారిని పోయే నేను శ్రాద్ధమాన సంస్కృతి బలం వాడా సామెత దారిని పోయే తద్దినమా నా నెత్తిన కూర్చోవచ్చు అలా దారిని పోతుంది తద్దినం అది నెత్తి మీద వేసుకున్నాడు దీన్ని అధ్యారోపం ఉంటుందా వీడు ఎందుకు ఏ దుఃఖము లేదండి వీడు దుఃఖానికి అతీతమైన స్వరూపుడు అది దాన్ని పోతూ ఉంటుందో దుఃఖం అది దాన్ని వ్యక్తి మీరు వేసుకుంటాడు అంటే అధ్యారోపిత అంతకంటే ఇంకేమీ లేదు ఈ స్వప్నంలో అలాంటిది ఎవరిని అధ్యారోపిత కానీ ఆత్మభూతత్వేన లోకా ఈ కర్మఫలములు ఆత్మభూతత్వేన అంటే ఆత్మస్వరూపము యొక్క ధర్మములా అన్నట్టుగా అధ్యారోపము చేయబడతాయి ఆత్మధర్మములే అన్నట్టుగానే అధ్యారోపము చేయబడతాయి ఏమిటి లోకములు అంటే కర్మఫలములు సుఖదుఖములు ఆత్మధర్మములా అన్నట్టుగా అధ్యారోపణం చేయబడుతూ ఉంటాయి స్వప్నంలో వాస్తవంగా లేవండి అది అవిద్యమానా లేవు సంత ఉన్నట్టుగా స్వప్నంలో గ్రహింపబడుతూ ఉంటాయి కాబట్టి సెటిల్ అయిపోయింది అంతేగాని మీరు స్వప్నంలో ఉన్న వాటిని జాగ్రత్త వ్యవస్థతో పోల్చి వీటిని సత్యాలు చేసే ప్రయత్నం చేయొద్దు అది యథార్థంగా లేవు సంతోషం ఇంక ఇంకా చెప్పదలుచుకున్నది ఏమైనా ఉంది తథా జాగరితే ఇది ప్రత్యేకవ్యం అయ్యా మీరు తెలుసుకోవాల్సింది ఇది పాఠం స్వప్నం అంతా పాఠం కాదు స్వప్నం ఇచ్చా అని మీరు తెలుసుకుని ఎన్ని హేతువులు దాన్ని ఎందుగలవు అన్ని హేతువుల్ని కూడా జాగ్రత్తగా వల్లించి పెట్టుకుని ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే స్వప్నంలో ఉన్న సుఖదులు అజ్ఞానము చేత కల్పించినవి అధ్యారూపము చేయబడ్డవి తప్ప వాస్తవంగా ఉన్నవి కావు ఆత్మ యొక్క ధర్మములు కావు అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కూడా ఈ సుఖదుఖములు యథార్థంగా ఉన్నవి కావు ఆత్మ యొక్క ధర్మములు కూడా కావు తాగరితే ప్రత్యేకం అది మనం తెలుసుకోవాలి ఏకాత్మానంద గారి షోడశీ కార్యక్రమంలో ఏవేవో ప్రసంగాలు జరిగినప్పుడు దుఃఖాన్ని ప్రకటించే సందర్భం వస్తే నేను చెప్పాను చూడండి గృహస్థులు ఎవరైనా పోతే దుఃఖించడాలు సోకన్నాలు ఎలాగూ తప్పవు సన్యాసులకి దుఃఖాలు ఏమీ ఉండవు సన్యాసులు పోతే కూర్చుని దుఃఖించడాలు వే ఉండవు పండగ కింద చేసుకుంటారు పదహారు రోజులు పండగ పెళ్లికి చేసుకున్నట్టు ఉపదేశానికి చేసుకునేట్టుగా పదహారు రోజులు పండగే తప్ప దుఃఖాలు ఉండవు కాబట్టి దయచేసి మీరెవరూ దుఃఖించవద్దు అని నేను మనం చేశాను సో కాబట్టి ఎప్పటికప్పుడు అలా గుర్తు చేసుకుంటూ ఉండాలి ఈ సుఖ కల్పించుకున్నవే తప్ప పాటిలో యథార్థత లేదు ఇప్పుడు ఫైనలైజ్ చేస్తున్నారు ఇందాక పూర్వపక్ష ఏమన్నాడు నువ్వు ఆత్మస్వరూపాన్ని పూర్తి శోధన చేయలేదు అందుకోసం నేను యాగ్ర వవస్థను ఓపెసినంత కదా ఇప్పుడు పూర్తి శోధన చేశాను తస్మాత్ విశుద్ధ అక్రియాకారక ఫలాత్మక విజ్ఞానమయ నిత్యే త సిద్ధం తస్మాత్ అంటే అందువలన అందువలన అంటే ఏమిటి కిందకి టీకాకారులు ద్వయోరపి మిథ్యాత్వా అబ్బా ఎంత మాట వేశారు ద్వయోరపి మిథ్యాత్వా స్వప్నం ఎలాగూ మిథ్యో జాగ్రత్త కూడా అదేవిధంగా మిథ్య గరుక తస్మాత్ నేను చూస్తున్నాను కావునా ఈ విధముగా ద్రష్ట దృశ్యభావము నిర్ధారితమైనందు వలన ఓకే తస్మాత్ స్మా విశుద్ధ అందువలన అందువలన అంటే ఆత్మ మాత్రమే భోగ్యములను ప్రకాశింపజేసేద వలన విజ్ఞాన ప్రచురము ఆత్మ విశుద్ధము అది ఇదే విధముగా జాగ్రత్తవస్థలను సుఖదుఖములు కూడా ఆత్మయంలో ఆరోపించబడినలే కానీ వాస్తవముగా ఆత్మధర్మములు కావని తెలియవలెము అందువలన మంచిది రెండూ కూడా మిథ్యా ఇది జాగ్రత్త అవస్థ మిథ్యే స్వప్నావస్థ కూడా మిథ్యయే కాబట్టి ఏమైపోయింది ఇప్పుడు ఆత్మకి జాగ్రత్త అవస్థలో ఉండే సుఖ దుఃఖాలు ఆత్మధర్మాలు కావు స్వప్నావస్థలో ఉండే సుఖ దుఃఖాలు ఆత్మధర్మములు కావు అంటే ఆత్మ సుఖ దుఃఖములకు అతీతము అసంగంగా విశుద్ధము విశుద్ధము అంటే అసంగము అర్థం తర్వాత అక్రియాకారక ఫలాత్మక ఈ మాట ఇంతకు వన్వాంచేశ్వర విమానం పదం ప్రత్యేకం సంబద్ధ్యే అనే న్యాయాన్ని అనుసరించి అక్రియాకారక ఫలాత్మక అంటే అక్రియాత్మక అకారకాత్మక అఫలాత్మక ఆత్మకి క్రియా సంబంధం లేదు ఆత్మ కర్తాకర్మా మొదలైనటువంటి కారకములు ఆత్మ కారకము కాదు అంటే అర్థం నాయం హంతి నహన్యతే ఆత్మ హనన క్రియలో కర్త కాదు హనన క్రియకి కర్మ కాదు నాయం హంతి నహన్యతే అఫలాత్మక ఫలము సుఖదుఖరూపంగా ఉంటుంది ఇవి ఆత్మస్వరూపము లేదు మీరు సాక్షిగా చూడడమే వాటిని అవి మనస్సులో ఉద్భాసితములవుతూ ఉంటాయి సుఖ దుఃఖములు మనస్సులో తక్కువనే సుఖం వస్తుంది మనస్సులో తక్కువనే దుఃఖం వస్తుంది దీనికోసం మీకు డబ్బు రానక్కర్లేదు పోనక్కర్లేదు ఇప్పుడు మీరు ఏదైనా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారనుకోండి మీకు నచ్చిన టీము ఓడిపోయింది అనుకోండి మనస్సులో తక్కువనే దుఃఖం పుడుతుంది మీకు నచ్చిన టీము ఎగ్గిందనుకోండి మనసులో ఉల్లాసం సుఖం పుడుతుంది డబ్బే కోనక్కల్లా అంటే ఏంటి ఆ టీము నాది అని మీరు ఒక అభిమానం పెట్టుకుంటే అభిమానజన్య సుఖము అభిమానజన్య దుఃఖము ఆ టీముకి మీకు సమాధానం లేదు ధోనీ టీం మా టీం అంటే ధోనీ దగ్గరికి మీరు వెళ్తే దరిదాపులకు కూడా వెళ్ళలేరు మీరు ఆ ధోరణ కూడా చూడలేరు అతన్ని ఊరికే ధోనీ ధోనీ మీరు అవుట్ చేయడమే తప్ప అతను దరిదాపులకి వెళ్ళేటువంటి హక్కు కూడా ఉండదు అభిమానం కాబట్టి సుఖమైనా దుఃఖమైనా అభిమానం నుండి పుట్టిందే తప్ప ఆత్మస్వరూపానికి దాంతో సంబంధము లేదు ఆత్మ సుఖ దుఃఖాలతో సంబంధం ఉండదు విజ్ఞానం ఎవరు ఎవరిది విశుద్ధము ఎవరు విజ్ఞానమయ అంటే మీరే విజ్ఞాన ప్రచురుడైన ఈ మనిషి వీడే వీడే విశుద్ధుడు వీడే అక్రియాకారక ఫలాత్మకుడు అని తేలినది ఎస్మాత్ దృశ్య ద్రష్ు విషయభూత క్రియాకారక ఫలాత్మకా కార్యకరణలక్షణాలప్ ఇప్పుడు చూడండి మీకు క్రియలున్నాయి క్రియా కారకము ఫలము నూనూ ఉంటాయి ఈ క్రియాకారకము ఫలము ఈ మూడు దేని లక్షణములు కార్యకరణ లక్షణములు అంటే దేహము ఇంద్రియములు వీటికి చెంది ఉంటాయి ధర్మములు దేహము ఇంద్రియములు ఇంద్రియముల మనస్సు కూడా వేసుకోండి దేహము ఇంద్రియములు మనస్సు ఈ మూడు కలిపి ఓ ముద్ద కట్టండి ఓ గుట్ట కింద వేయండి సంఘాతము అంటారు దాని ధర్మములు ఏమిటి క్రియ ధర్మము క్రియ దేంట్లో ఉంటుంది దేహేంద్రియములలో ఉంటుంది కారకత్వం కర్తాకర్మ క్రియా కరణము అవి ఆధర్మాలు దేంట్లో ఉంటాయి ఏహేంద్రియాలలో ఉంటాయి ఫలం దేనికి ఏహేంద్రియాలకు ఉంటుంది కాబట్టి కావ్యకరణ లక్షణములు ఇవి క్రియాకారక ఫలాత్మములు ఇవి సాక్షి చైతన్యము మీరు ద్రష్ట అంటే దృక్స్వరూపులు సాక్షి చైతన్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నీచేత దృశ్యములవుతూ ఉంటాయి నీకు దృశ్యములవుతూ ఉంటాయి విషయభూత కాబట్టి ఈ క కర్మ ఫలములు కూడా మీకు దృశ్యములవుతూ ఉంటాయి కనుక ఈ దృశ్యములయ్యేటువంటి విషయములు సుఖదుఖములు ఏవైతే గలవో అవి మీ స్వరూపంలో లేవు ఇలాగా యథా స్వప్నే తథా జాగ్రత్త అయితే స్వప్నంలో సుఖ దుఃఖాలు మీ స్వరూపమా కాదు ఎందుకని మీకు దృశ్యములయ్యాయి తప్ప మీ స్వరూపంలో లేవు అలాగే జాగ్రత్తలో కూడా సుఖదుఖములు మీకు దృశ్యములవుతున్నాయే తప్ప మీ స్వరూపంలో లేవు అదేమిటండి మేము అలా అనుకోలేదు మా స్వరూపంలోనే ఉన్నాయనుకున్నాం మేము మా నాయనగారు అలాగే అనుకున్నారు మా తాతగారు అలా అనుకున్నారంటే మీరు అది అలాగే నడుస్తుంది సంసారం అలాగే నడుస్తుంది దీన్ని మేషి ప్రపాత అంధ పరంపరాని న్యాయం నడుస్తూ సంసారం తాతలు ముత్తాతలు అది కాదు పాయింట్ గొర్రెల న్యాయం నడుస్తూ ఈ మధ్య గొర్రెలు అంటే నేను సంపాదించిన ఒక విజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది నేను కాకినాడ వెళ్ళాను కదా నేను కాకినాడ వెళ్ళినప్పుడల్లా విశాఖపట్నం నుంచి కొందరు సజ్జనులు సెలవు పెట్టుకుని వచ్చి పాఠాలు తింటూ ఉంటాను హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు వస్తారు విశాఖపట్నం నుంచి ఒక కొంతమంది వస్తారు దాంట్లో ఒక ఆయన నాకు బాగా పరిచితులు ఎప్పటి నుంచో వస్తున్నారు ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ ఆఫీసర్ అంటే ఈ లోన్లో అవి ఇప్పించటము అది ఆయన డ్యూటీ చాలా కరప్ట్ జాబ్ అది ఆయన ఆ జాబ్ని చాలా పూచిగా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా జాగ్రత్తగా చేశారు అని భగవద్గీత అది చదువుకున్నారు పదేళ్ళ నుంచి లంచం అనేది ముట్టుకోకుండా చాలా క్లీన్గా చేసి రిటైర్ అయ్యారు వాలంటీర్లే రిటైర్మెంట్ తీసేసుకున్నారు ఎందుకంటే చాలా కఠినమైన జాబ్ అది లంచం తీసుకోకపోతే దాంట్లో చేయటం కష్టము ఇలా మొత్తం ఆయన ఏం చెప్పారంటే ఒక దృష్టాంతం చెప్పారు ఈ ఎస్టీ వాళ్ళు గొర్రెలు రెండు వందల గొర్రెలు పెంచుకోవడానికి బ్యాంకుకి లోన్ అప్లై చేశారు ఈ గొర్రెల దృష్టాంతం నాకు అలా గుర్తుంది ఆయన చెప్పారు ఆయన అనుభవాన్ని రెండు వందల గొర్రెలకి లోన్ అప్లై చేశారు గొర్రెకి ఎంత ఖరీదు వెయ్యి రూపాయలు రెండు వందల గొర్రెలకి లక్షలు ఎంత లోను ఎస్టీ అప్లై చేస్తే లోను ఇచ్చేసేయండి అని గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు చెప్తే ఈయన అన్నారు చూడండి గొర్రెల్ని కాసుకునేటువంటి ఆ తెలివి ట్యాట్లు ఈ అప్లై చేసిన వాడికి ఉన్నాయో లేదో చూసుకోవాలా అక్కర్లేదా అని ఏం అడిగ అది అయితే చూడక్కర్లేదు ఇచ్చేసేయండి ఇచ్చేశారు ఇచ్చేసేస్తే నెల వెళ్ళి వసూలు చేసుకురావాలి ఇన్స్టాల్మెంట్ ఈయన ఇన్స్టాల్మెంట్ వసూలు చేయడానికి వెళ్ళారు ఆ గొర్రెలు ఆ ఎస్టీ వాడు ఏం చేసేదంటే నా గొర్రెలు ఎక్కడ ఉంటాయో చూపిస్తాను అని తీసుకెళ్ళారు అక్కడ ఏమైందంటే ఈ గొర్రెలని అతను కాపలాకాస్తున్నప్పుడు ఒక పెద్ద అక్కడ పాడేరు ఆ ఏజెన్సీ ప్రాంతంలో పర్వత ప్రాంతం కదా ఒక వ్యాలీ సడన్లీ ప్రెసిపిటస్ వ్యాలీ ఒకటి ఉన్నది అంటే అడుక్కి పెద్ద కొండ శిఖరం నుంచి అడుక్ ఉంది లోతుగా ఒక కొన్ని మీటర్స్ లోతుగా ఉన్నాయి దానికి ఇటువైపున గడ్డి మేస్తున్నాయి గొర్రెలు ఈ రెండు వందల గొర్రెలు ఇటువంటి వేస్తున్న గొర్రెలో ఒక గొర్రె ఆ చిగురికి వెళ్ళి కాలు జారి కింద పడిపోయాయి ఒక గొర్రె పడిపోయాడు ఒక గొర్రె పడిపోతే ఈ బిలీవ్ని అన్ని గొర్రెలు ఆ గొర్రెలు వెంటనే ఒకదాని తర్వాత ఒకటి పడిపోయాయి మొత్తం రెండు వందలు పడిపోయాయి అన్నీ ఒక్కదాన్ని కూడా వీడు ఆపలేకపోయాడు ఒక గొర్రె కాలు జారి పడిపోగా అన్ని గొర్రెలు పడిపోయాయి అన్నీ చచ్చిపోయాయి అన్ని అక్కడికి వెళ్ళి చూస్తే అడుగున ఆ లోయ అడుగున గుట్ట కింద పడున్నాయి గొడవలు చచ్చి గుట్ట కింద పడు అక్కడికి వెళ్ళి వాటిని దేహాలని కూడా రిట్రీవ్ చేసే సందర్భం లేదు అలా పడున్నాయి అది చూపించాడు చూపించి ఇప్పుడు నువ్వు నన్ను ఇన్స్టాల్మెంట్ కట్టమంటే నేనేం కడతాను ఏది పెట్టి కడతానో అడుగో అవి గొడవలు కావాలంటే పట్టుకొచ్చి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాడు ఈయనొచ్చి ఫీల్డ్ ఆఫీసర్ రిపోర్ట్ రాసేసి సబ్మిట్ చేసేస్తాను ఈ డబ్బులు ఇంకా మనకి రాబోయాలి నెలకుసారి ఈ బ్యాడ్ డెట్స్ ఎందుకు వచ్చాయి ఎవరిలో ఇన్ఎఫిషియన్సీ వల్ల వచ్చాయి మీకు రిపోర్ట్ ఒకటి ఉంటుంది కలెక్టర్ కూడా అటెండ్ కలెక్టర్ అటెండ్ అవుతాడు జిల్లా కలెక్టర్ బ్యాంక్ మేనేజర్ అటెండ్ అవుతాడు ఈ ఫీల్డ్ ఆఫీసర్ అటెండ్ అవుతాడు ఆ పర్టికులర్ ఏ ఏరియాలో మీకు లోన్ నష్టపోయిందో ఆ ఏరియా ఎక్స్పర్ట్ కూడా అటెండ్ కాబట్టి ఎక్స్పర్ట్ని ఫీల్డ్ ఆఫీసరు పెట్టాలి ఈయన ఒక గొల్లవాడిని ఫీల్డ్ ఆఫీసర్గా ఒక ఎక్స్పర్ట్ కింద తీసుకొచ్చారు మీటింగ్ అవుతుంది జరిగిన మాట చెప్తున్నాను మీటింగ్ అవుతుంది కాబట్టి రెండు వందల గుర్రెలు ఒక్కటి కూడా సేవ్ చేయడానికి వీలు లేకుండా అలా పడిపోవడం ఎల్లు అల్లా ఇల్లు మీటింగ్ రిపోర్ట్ నచ్చుకోవాలి వెళ్ళేది ఇప్పుడు రెండు లక్షల రూపాయలు నష్టానికి బ్యాంకులో ఏదో వ్యవస్థ చేయాలి కదా దాని మీద గొల్లవాడు ఎక్స్పర్టు గొల్లవాడిని అడిగారు ఏమో మీరు గొర్రెలను పెంచుతారు కదా పెంచుతాము రెండు వందల గొర్రెలు రెండు వందలు ఏమిటంటే మేము ఐదు వందలు వెయ్యి కూడా పెంచుతాము మరి వాడు రెండు వందల గొర్రెలు కొనిస్తే వాడు ఎందుకు పెంచుకోలేకపోయాడు ఇలా అవడానికి హేతులు ఏమిటి అని అడిగారు అయితే అతను చెప్పాడు మేము ఒక యాభై గొర్రెలు ఉండగానే అక్కడ మేకను వేస్తాము ఓ మేక యాభై గుర్రెలు మళ్ళీ మేక యాభై గొర్రెలు ఈ మేక చూసి నడుస్తుంది అది గుడ్డిగా నడవదు గుర్రె గుడ్డిది కళ్ళుడ్డి గుడ్డిది మేక తెలివితేట మేము మేక పెడతాము ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు వాటిని కాపలా కాయటం కుదరదు గిడ్డి వేస్తూ ఉంటుంది మేము కరపుచ్చని అక్కడ ఉంటాము మేకని వేస్తాం తర్వాత మేకకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అది గుర్రెల ఇంట్లో అటు వెళ్ళలేకపోదు దాని వెనక్కాలే ఉంటాయి పోతాడు సహజంగానే దాని వెనకాల పోతూ ఉంటాయి అది ఆగితే ఇవన్నీ ఆగుతాయి అది మణుకు తిరిగితే ఇవన్నీ మలుపు మళ్ళీ యాభై గుర్రెలు అయిన ఇంకో మేకను పెడతాం అలా రెండు వందల గుర్రెలు వాడు పెంచితే వాడి దగ్గర నాలుగు మేకలు ఉండాలి ఉన్నాయా అని అంటే లేవండి అని మరి మీరు అప్పించేప్పుడు నాలుగు మేకలను కూడా పెట్టుకోమని చెప్పి ఇవ్వాలి మీరు మీరు ఎప్పుడైనా మా మంద దగ్గరికి రండి చూపిస్తాను అని చెప్పాడు అప్పుడు ఈయన ఫీల్డ్ ఆఫీసర్ రిపోర్ట్లో ఏమైనా రాశారంటే ఇంకీ పైన ఎస్టీ వాళ్ళకి గొర్రెలు కొనుక్కోవడానికి అప్పులు ఇవ్వద్దు గొర్రెలు కొనుక్కునేందుకు అప్పు గొల్ల వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి వాళ్ళకి మాత్రమే ఆ ఎక్స్పర్టైజ్ ఉంటుంది అని ఆయన రిపోర్ట్లో రాశారు ఇది చెప్పారు నాకైనా ఫీల్డ్ ఆఫీసర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫీల్డ్ ఆఫీసర్ ఈ సంసారం కూడా జనులు గొర్రెలు ఇక్కడో మేక అక్కడో మేక అలాంటి మేకలు ఆత్మ విచార సమర్థులైన వ్యక్తులను మేకలను పెట్టుకుంటే కృతార్థులు అవ్వాలి తప్ప లేకపోతే గొర్రెలు మా తండ్రి చెప్పాడు మా తాత చెప్పాడు ఈ మాటలు ఏం పనికిరావు గుర్రెల్లో తండ్రి ఏమిటి తాత ఏమిటి అన్నీ ఒకటాయి అన్నీ కాబట్టి మేకలాగా ఆత్మవిచారం స్వప్న వివేకం ఎప్పటికప్పుడు ఇదంతా మిథ్యరా నాయనా అని చెప్పేటువంటి ఓ మేక ఒకటి పెట్టుకుని ఆ మేక వెనకాల కొత్త ఉండాలి తప్ప ముందు గొడ్ర వెళ్ళిందనే వెనకాల గుర్ర చాలా డేంజర్ పరిస్థితి కాబట్టి ఈ ఈ సుఖ విషయభూతములే స్వప్నంలో దృశ్యములు ఎలా అయ్యాయో జాగ్రత్త వస్తులో కూడా దృశ్యములేదు అవి దృశ్యములే అవి దృశ్యములు తప్ప ఆత్మధర్మములు కావు నా స్వరూపంలో అవి లేవు ఉన్నాయి కనపడుతున్నాయి కనబడుతున్నాయి తప్ప నా స్వరూపంలో లేవు ఎలా అయితే స్వప్నంలో కనబడుతున్నవి ఏవి నా స్వరూపంలో లేవో మనకు తెలిసిపోతుంది ఆ సంగతి అలాగే యాగ్ర వస్థలో కూడా ఈ కనబడేవేవి నా స్వరూపంలో లేవు తస్మాత్ అవు ఇదంతా తెలుగులో నేను జాగ్రత్తగా రాసిపెట్టా ఆత్మ మాత్రమే భోగ్యములను ప్రకాశింపజేసేది అవుత వలన అని అక్కడ తస్మాత్తుకు రాశాము మీరు అదంతా చూసుకోండి కాబట్టి అందువలన తస్మాత్ అంటే ఈ తస్మాత్తుకు అర్థం ఏంటి అంటే విషయ విషయోహ ద్రష్టృదృశ్య భావాత్ ఆత్మ ఎప్పుడు దర్శించేదే తప్ప దృక్కే తప్ప దృశ్యము కాదు చూడబడే సుఖ దుఃఖములు ఎప్పుడు దృశ్యములే ద్రష్ట యొక్క స్వరూపంలో భాగము కావు అందువలన తస్మాత్ అసౌ అన్య దృశ్యేభ్య పంచమీ దృశ్యభ్య చూడబడే లేక అనుభవమునకు అనుభవింపబడే సుఖ దుఃఖముల ఆత్మ అన్యము అని అలా ఎప్పటికప్పుడు గుర్తు దేహానికి రోగం వచ్చినప్పుడు కూడా గుర్తు ప్రయత్నం చేయాలి మనస్సుకి ఇమోషనల్ బర్ధం ఇంకా ఉండకూడదు అది పోవాలి దేహం శిథిలమయ్యేటప్పటికీ మనస్సుకుండే ఇమోషనల్ బర్ధని పోవాలి పోతే మనసు ప్రసన్నంగా ఉంటుంది మనస్సులో ఈ దుఃఖాలు ఉండవు ఈ భారం ఉండదు ఇమోషనల్ బడ్డీని ఉండదు ఇంకా దేహం ఉంటుంది దేహము శిథిలమై ఉంటుంది ఆ దేహాన్ని ఒక్కదాన్ని మేనేజ్ చేసుకుంటూ యాగ్రత్తగా కాలక్షేపం చేసేసి ఆ దేహాన్ని గట్టెక్కించేస్తే ఎప్పుడో పడిపోతుంది అది అది పడి దానికి కావాల్సిన వ్యవస్థ ఎవరిలో చేసేస్తారు వాళ్ళ మీద వదిలేయడం కాకుండా కొంత మనం తెలివిగా ఉన్నప్పుడే కొంత చేసేసి వాళ్ళకు కొంత తేలిక చేసేసి లేచకపోవడం అలా చేయాలి తప్ప ఇమోషనల్ బర్డీని ఉండబెట్టుకుని ఈ సుఖ దుఃఖాలని నావే అని ఆత్మధర్మాలుగా స్వీకరించడము ఆ గొర్రెల తంత అవుతుందో తప్ప దాంట్లో వివేకమైనవి ఉండదు అన్యోసం దృష్టి ఏమిటి దృశ్యములు స్వప్న జాగరిత లోకేభ్య స్వప్నమునందలి కర్మఫలములు జాగ్రత్త నందలి కర్మఫలములు ఏవైతే వెళ్లవో వాటికంటే విలక్షణమైనటువంటి ఈ స్వ ఆత్మస్వరూపుడు ద్రష్ట విజ్ఞానమయ విశుద్ధ సో నేను చూసేవాడను నేను తెలియవాడను తెలివి స్వరూపము అని అనుకునేటువంటి విజ్ఞానమయుడు ఎవడైతే కలరో వాడు విశుద్ధుడు విశుద్ధుడు అంటే అసంగుడు అని అర్థం శుద్ధంటే ఏమిటండి బంగారానికి శుద్ధంటే ఏంటి ఇంకా రాగి మొదలైనవి లేవు అలాగే ఆత్మస్వరూపము అసంగము అని అర్థం బాగుందండి చట్టం క్లాసులో చేసిన కన్ఫ్యూషన్ ఈ క్లాసులో క్లియర్ చేసుకున్నాం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దక్ష్యతే పూర్ణస్ పూర్ణమాధాన పూర్ణమే